వీళ్లకు ఉన్న కండిషనింగ్ ఎంతైతే ఉంటుందో అదంతా శంకరులు నెట్టిని పెట్టేసి కథలు రాసేసారు శంకర భాష్యాలు మాత్రం చదవాలి భాష్యాలు చదవ భాష్యాలు చదివితే ఇలాంటివి చదివితే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు అలాంటి కథలను చెప్పగలుగుతారా ఇక్కడ ఆయన ఏమంటున్నారు చూడరు ద్వయవస్తు సామీప్య ముక్తం ద్వైతులు ఎవ్వళ్ళు కూడా ఇంత ఉపకారం చేయలేదండి వీళ్ళు బౌద్ధులు చేసినంత ఉపకారం ద్వైతులు చేయలేదు ద్వైతులు ఏం చేశారు మనల్ని నామరూప ప్రపంచంలో ఫిక్స్ చేసి పడేసారు నామరూపాలని ఆ నామరూపాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి ఆరంభంలో ఒక నామం ఉంటుంది ఒక నామం ఒక రూపం ఒక నామరూపం ఒకటి ఉంటుంది ఒకటి మూడు అవుతుంది మూడు ముప్పై అవుతుంది ముప్పై వెయ్యి అవుతుంది వెయ్యి పదివేలు అవుతుంది పెంచుకుంటాం నామరూపాలు అలా పెరిగిపోతాయి మీరేం చేయక్కర్లే అదే పెరిగిపోతుంది అన్న రూపాయలు ఇప్పుడు వెబ్ వెబ్ సైట్ గూగుల్ అనే ముందు ప్రారంభమైంది గూగుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనే కాన్సెప్ట్ వచ్చి ఆ వెబ్ వరల్డ్లో ఒక థౌజండ్ వెబ్సైట్స్ ఉన్నాయి ఆ థౌజండ్ వెబ్సైట్స్లో ఉన్న మెటీరియల్ని ఇండెక్స్ కింద చేసుకుని అది మనకు కావాల్సింది వెతికి మనం ముందు పెడుతుంది దాన్ని సెర్చ్ ఇంజిన్ అంటారు ఇంజిన్ అంటే అదంతా సాఫ్ట్వేరే అది చేసినప్పుడు ఇట్ ఈస్ గూగుల్ థౌజండ్లో సెర్చ్ చేసి పొంది పెడుతుంది ఇప్పుడు అది గూగుల్ కాదు గూగుల్ అది కదా అది కదా ఎందుకంటే థౌజండ్ ఏమిటి ఇప్పుడు టెన్ బిలియన్ ఉన్నాయి వెబ్సైట్స్ అవన్నీ సెర్చ్ చేయాలి ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి ఎందుకంటే అది ఇది ఎలా ఉంటుందంటే ఈ ఈ పదము ఎన్నిసార్లు వచ్చింది అని మీరు పదాన్ని ఇచ్చారనుకోండి ఆ పదము పది కోట్ల సార్లు వచ్చిందంటే ఏం చేస్తారు ఆ పది కోట్లు ఏం చేస్తారు ఆ పదము ముప్పై సార్లు వచ్చిందంటే అలాగా చూడండి నెట్సి ఏంటో అని చూడొచ్చు ఇప్పుడు పుస్తకం వెనకాల ఇండెక్స్ ఉంటుంది ఆ ఇండెక్స్లో పదం సపోజ్ లిటర్సే బృహద లిటర్సే తైప్తిరియా అనే పదం ఉంటుంది దాని ముందు ఒక నాలుగు అంకెలు ఉంటాయి అంటే ఆ నాలుగు పేజీల్లోనూ ఈ పదము గలదు మీకు ఆ పదం ఇంట్రెస్ట్ ఉంటే ఆ నాలుగు పేజీలు తీసుకొస్తాను సపోజ్ తైప్తిరియా అని పెట్టి దాన్ని పేజీల అంకెలు వేశాననుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు హ్యూమన్ మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది ఇట్ గెట్స్ బ్లంటెడ్ ఇప్పుడు ఇవి ఇది ఎక్కడ పోవాలి రా అని చెప్పేసి పక్కన కాబట్టి సెచ్ ఇంజిన్లో కూడా ఈ ప్రయారిటీస్ని ప్రయారిటైజ్ చేసి పది లక్షలు ఉంటే పది లక్షలు మీ ముందు పెట్టడం కాదు దాంట్లో ప్రయారిటైజ్ చేయాలని అది కూడా మొదలుపెట్టారు ఒక పదిని వాడు ప్రయారిటైజ్ చేస్తాడు ఇంకా ఏదో చేస్తున్నారు అలాగే ఇంకా సోమనీ అదర్ థింగ్స్ దర్ డూ కానివ్వండి కాబట్టి శంకర భగవత్వాదుల విషయంలో ఇటువంటి కథలు అల్లేసి ఆ కథలని ప్రచారంలో పెట్టేసి శంకరులేమో ఆయన అహింస శంకరులు అహింస ఎలా ఆయన సన్యాసి కదా ఆయన ఈ బౌద్ధవాదులందరినీ కూడా మద్దతు చేయించేసేటన్ని వీళ్ళు కథలు రాశారు ఆ కథలు కనుక చదివేస్తే పాశ్చాత్యులు ఎవరి శంకరాచార్యులు వాళ్ళు బౌద్ధలు ఫాలో అవుతారు పాశ్చాత్యులు బౌద్ధులు చాలామంది వాళ్ళకి బౌద్ధ సిద్ధాంతం అంటే ప్రీతి ఉంటుంది వాళ్ళు ఏమని అడుగుతారంటే కాబట్టి శంకరాచార్యులు గ్రేట్ ఫిలాసఫర్ని మీరు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం శంకరుడు శంకరుడనేమో మీరు ఊరికే హడావులు చేస్తున్నారు ఆయన బౌద్ధుల్ని మరి ఇండియా నుంచి ఎందుకు తరివేశారని నేను అడుగుతారు ఓ సత్సంగ ప్రశ్నే నాకు అంటే నేను మీరు తప్పుగా తెలుసుకుంటున్నారు ఆయన ఎవరిని తరి సన్యాసులు తరిమేరు డాక్టర్ని ఇష్టం ఉంచి స్వీకరిస్తారు ఇష్టం లేని భాగాన్ని ఖండిస్తారు డాక్టరీనల్గా ఏవో పుస్తకాలు రాస్తుంటారు పుస్తకాలు చూసుకుంటారు తప్ప డిగ్రీకి వెళ్తే కూడా ఏమీ కోప్పడరు అయితే అరవరు పడుతుంది అలాంటిది దేశం నుంచి నిష్కాసం చేయడానికి దేశం నుంచి బయటకు పంపించడానికి ఆయన చక్రవర్త మహారాజా ఏమన్నా ఇంత విశాలమైన భారతదేశం దాంట్లో ప్రాంతాల వారీగా విడిపోయి అనేక మొక్కల ఈ ముకో జమీందారో ఆ ముక్కకో రోజో అలా ఉండేది వీళ్ళందరి చుట్టూ తిరిగి బౌద్ధుల్ని ఏరి దేశం బయటికి మమ్మించేది ఏదైనా పని శంకరాచార్యునికి ఇలాంటి పిచ్చి పిచ్చి కథలన్నీ రాసి అసలు తప్ప అంత చెడిపోయిట్లా చేసి పెట్టారు హిందూ ధర్మానికి ఈ కథల వల్ల కలిగినంతటి హాని ఇంకా దేనివల్ల కలగలేదు అని మహాత్ముడు బలం చెప్పారు ఇప్పటికి కూడా కథలు చెప్పేస్తూ ఉంటారు పుట్టపట్టి సాయిబాబా గారి ఎన్ని కథలైనా చెప్పేస్తూ సిండి బాబా గారి మీద కథలు చెప్పేస్తాడు ఇంకా అంతేకాదు ఇప్పుడు ఇంకా మహాత్ములు ఉంటారు లోకంలో ఇప్పుడు వాళ్ళ శిష్యులు ఆయన మీద కథలు చెప్పేస్తుంటారు ఏవేవో కథలు చెప్పేస్తున్నాడు ఆయన శిష్యులు ఓ మహాత్ములు ఉన్నారు ఆయన అద్దంలో ముఖం చూసినప్పుడు అద్దం పగిలిపోయింది అని కథ చెప్పేస్తున్నాడు ఒక ఆయన నాతోటే చెప్పేస్తున్నాడు నేనేం పిచ్చా ఇలాంటి కథలు ఇప్పుడు ఆయన కూడా సంచేశాయి ఇలాంటి కథలు ఇప్పుడు చెప్తే కానీ ఇంకెక్కడా చెప్పకు అన్నేనంటే అదే ఈ స్వామికి నమ్మకాలు తప్పు కూడా ఈయనకుంటారు హయ్యర్ ఫిలాసఫీలో ఇవ్వటం అని చెప్పేసి నా మీద విసుక్కుంటాడు తప్ప తన పద్ధతి మార్చుకో అయినా ఓ స్వామే కథాల విప్తూ ఉంటాయి ఇలాంటి కథలు కూడా జోడించి మసాలా జప చేసి చెప్తుంట విని వాళ్ళందరూ అలా కళ్ళు అప్పగించి వింటూ ఉంటాయి అంటే స్టోరీస్ స్టోరీ టెల్లింగ్ వివేకానంద్ అన్నాడు మీ స్టోరీలు కూడా ఆపడ్డా బాబు మీరు చెప్పి కథలు ఎల్లున్నాయంటే ప్రపంచంలోని లైబ్రరీల్లో సగం పై చెట్లు మీ కథలతో నిండిపోతుంది చాలు ఇంకే కథలు ఇంకటికపోతే ఆపేసేయండి అన్నాడా ఇదంతూ పరమార్థతత్వం అద్వైతం వేదాంతేశ్వేవ విజ్ఞేయం ఇప్పుడు మీరు బుద్ధిస్టు ఫిలాసఫీ మీరు చదవండి అద్వయ వస్తువుకి చాలా దగ్గరగా వస్తారు కానీ పని అవ్వలేదుగా చాలా దగ్గరగా వస్తే ఏమైనట్టు నన్ను పట్టుకుంటేనే పని అవుతుంది సో ఇప్పుడు చాలా దగ్గరగా వెళ్ళేసి వచ్చేస్తే ఉపయోగం ఉంటుంది ఏదైనా ఒక దానికి వెళ్ళి ఇక్కడి నుంచి మీరు సికింద్రాబాద్ వెళ్ళారనుకోండి హోటల్కి అంతా దగ్గరగా వెళ్ళిపోయి లోపలికి కూడా వెళ్ళిపోయి వెనక్కి వచ్చేస్తే కడుపుని ఉండుతుందా అలా ఒకటిగా కాబట్టి సమీపం దాకా వెళ్ళడం చాలా అవసరం ఆ వెళ్ళిన తర్వాత ఆ వస్తువును కూడా పొందాలి ఆ పని చేయాలంటే మీకు బుద్ధ తర్కంలో దొరకలేదు బౌద్ధ సిద్ధాంతంలో విజ్ఞానవాద మతంలో దొరకలేదు దానికోసం మీరు వేదాంతములని ఆశ్రయించాల్సి ఉంటుంది వేదాంతములు ఉపనిషత్తులు ఉపనిషత్తులలో మాత్రమే మీకు ఈ పరమ సత్యము అనుభవానికి వస్తుంది పరమాతం అద్వైతం వేదాంతేష్ విజ్ఞేయమిర్థ దుర్దర్శమతిగంభీరం అజం సామ్యం విశారదం సారి బుద్ధ్వా పదమనా నమస్కృం నమస్కారం చేస్తున్నాము దేనికి తెలిసి నమస్కారం చేయాలి బుద్ధ్వా నమస్కర్మ తెలుసుకుని నమస్కారము చేస్తున్నాము దేనికి దేన్ని తెలుసుకున్నాము దానికే నమస్కారం చేస్తున్నాము సో పదం బుద్ధ్వా ఆ పదమును తెలుసుకుని పదము అంటే కాలు అని కాదు పదము అంటే స్థానము ఒక ప్లేస్ అని కూడా కాదు పదము అంటే పద్యతే ఇది పదం మనము పొందగోరేది పొందు పొందేది జ్ఞానము ద్వారా పొందేది జ్ఞానము ద్వారా పొందే పదము ఆత్మయే బ్రహ్మాత్మ ఏ ఆత్మ ఆ పరమేశ్వరుని కంటే భిన్నము కాదో ఆ ఆత్మకే దాన్ని బ్రహ్మాత్మ అంటారు బ్రహ్మయైన ఆత్మ అది అది ఏ పదము తద్విష్ణు పరమం పదం అది పరమపదము పరమపద సోపానము అని మనకి ఆట ఉంటుంది అదే అదే పరమపదం అయితే మనకేమైపోయిందంటే ద్వైతంలో ఏమవుతుందంటే దట్ ఈజ్ టు బి రీచ్ ఇన్ స్పేస్ అన్నట్టుగా ద్వైతం కదా ద్వైతం అంటే జగత్తు సత్యం నేను పరిచ్ఛున్నుడను దేవుడు అక్కడ ఎక్కడో ఉన్నాడు అది ద్వైతం అంటే ఆ రకమైన విభాగాన్ని మీరు ఎప్పుడైతే పెట్టేశారో వీడు అధ్యాత్మంలో ఉంటాడు దేవుడు అధిదైవంలో ఉంటాడు మధ్యలో అధిభూతం అడ్డుంటుంది ఇప్పుడు కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నారు మీరు హైదరాబాదులో ఉన్నారు మధ్యలో అడ్డే ఉంది ఒక పదహారు వందల మైళ్ళ దూరం అడ్డుంది ల్యాండ్ మార్క్స్ అడ్డు కాబట్టి మీరు ఏం చేయాలి రైలు ఆ దూరాన్నంతా కూడా పోల్చుకుంటూ వెళ్ళి అప్పుడు ఆ దూరాన్ని అధిగమించి అక్కడికి చేరుకోవాలి కానీ ఆత్మతత్వము అద్వయము రెండవది లేనిది కాబట్టి ఇక్కడ దూరం ప్రసక్తేం లేదు కాబట్టి హృదయంలో ఆత్మరూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ అంచేతనే ఇక్కడ పదం చేరుకుని అనేదానికి జ్ఞానము ద్వారానే చేరుకుంటారు ఇంక జ్ఞానం తప్ప ఇంకేం లేదు కాబట్టి ఇప్పుడు కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకుంటే ఏమైంది తెలుసుకుంటే ఏమీ కాలేదు ఎందుకంటే అక్కడ జ్ఞానం ఏమి ఉపకారం చేయదు ఎందుకంటే సపరేట్గా ఉన్నాడు కనుక మీరు కర్మ చేయాలి కర్మ అంటే రైలెక్కి అక్కడ దిగి అక్కడ పూజాది చేయాలి పేరేజ్ మీ హృదయంలో కాశీ విశ్వేశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు కాశీ పెంచడం పుస్తకం కొనుక్కుని చదువుకుంటే అయిపోతుంది కొనుక్కున్నాం కొనుక్కున్నాడు వాటెవర్ మీరు ఎక్కడికే వెళ్ళక్కర్లే అదే హృదయంలో ఆత్మరూపంగా విశ్వేశ్వరుడు ఉన్నాడు అంటే అది ఎలాగ లేదంటే మీరు ఆ పుస్తకం సంపాదించండి ఎలాగో తెలుస్తుంది అయిపోయా కాం హోగా కర్మే ఉండదు జ్ఞానము చేత హృదయంలో ఉన్నదానికి కర్మ ఏంటి దూరంగా ఉన్నదానికి కర్మ కానీ హృదయంలో ఉన్నదానికి కర్మ ఉండదు కనుక బుద్ధ్వా పదం ఆ పదమును ఆత్మతత్వమును తెలుసుకుని పదం పద్యత వ్యుత్పత్తి ముక్త ఉపసృత్యం తత్వం ఉపసృతి ముక్తోపసృత్యం సృప్యం అనో పదం వచ్చింది జీవన్ముక్తులు పొందేటువంటి జీవన్ముక్తులచే పొందబడే ఆత్మ పరమాత్మ ఆ పదమును బుద్ధ్వా గత్వా కాదు గత్వ అంటే దేశంలో సెపరేషన్ ఉంటే గత్వ బుద్ధ్వ తెలుసుకుని ఆ పదన్నెట్టుతో తెలుసునండి దుర్దర్శం దానిని తెలియట దర్శ అంటే తెలియడం దాని దుర్విజ్ఞేయం ఇత్యర్థ తెలుసుకునుట అంత కష్టం దుర్లు అంటే దుఃఖం మేము చిన్నప్పుడే దీన్ని గమనించాము ఇప్పుడు దుఃఖము చేత పొందదగినది దుర్భేద్యం అంటే దుఃఖైన భక్తు శక్యం అంటే కొంత కష్టం దుఃఖం అంటే కష్టం అని అర్థం కష్టపడితే పగల కొట్టచ్చు అలా దీన్ని దుర్భైద్యమేం కాదు ఇది ఇలా తేలిగ్గా పగల కొట్టచ్చు అదే మీకు ఇనప ఇనుముతో చేసినటువంటి ఒక ఒక దిస్తే దాన్ని పగల చాలా కష్టం అలాగే దుర్దీశం అలా ఉరికే తేలిగ్గా ఇలా చూసేసి ఘటాపటాదు చూసినట్టుగా లేకపోతే ఇలా కళ్ళు ఏదో ఫ్లాష్ చూసినట్టుగా అలాగ చూసి ఏముండదు దుర్దర్శం నేను దర్శ అంటే తెలుసుకునుట సో తెలుసుకున్నటలో క్లేశము గలదు ఎంత క్లేశము గలదు అంటే మీరు యూ షుడ్ బికమ్ టోటల్లీ ఎంత అండ్ యూ షుడ్ బికమ్ టోటల్లీ లోన్ అది కండిషన్ టోటల్లీ ఎంటీ అయిపోవాలి అంటే ఏమిటి ది ఎంటైర్ ప్యాస్ట్ ది ఎంటైర్ మెమొరీ డంప్ చేసేయాలి ఆల్ ఇమాజినేషన్ అబౌట్ ఫ్యూచర్ రిజెక్ట్ చేసేయాలి ఏమండి తర్వాత తన గురించి తనకి ఉన్నటువంటి ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకుని ఉంటాం కండిషనింగ్ సో ఐ ఆమ్ దిస్ ఐ ఆమ్ దాట్ అనే కండిషనింగ్ దిస్ అండ్ దట్ అవి జ్ఞానంలో ప్రకాశిస్తాయి కాబట్టి ధ్యేయములు అవుతూ ఉంటాయి అవి ఐమ్ అవ్వదు అహం నందు ఇదం యొక్క మిక్స్చర్ ఉండదు అయాం దట్ అంటనుకోండి ఆ దట్ ఇదం అవుతుంది ఐ ఆమ్ దిస్ అంటే దిస్ ఇదం అవుతుంది ఇదం వచ్చి అహంలో కలవదు ఇదం వేరు అహం వేరుగానే ఉంటుంది కానీ వీడు ఇదంని అహంని కలగాపులగం చేసేస్తూ ఉంటాడు వట్టిని బ్రదాన్ని కలిపేసినట్టుగా సో అది అధ్యాస భాషలో చెప్పినట్టుగా సో సత్యానుభూత మిథునీకరణం సత్యాన్ని అనుభూతాన్ని మిథునీకరణం చేసేస్తాడు I am... Uh, I am, uh, I am... I am... Eidi Japaدا Sandeyaham... They are all in Gennady. Let us receday. I am Punjabi, like you. Do you know what? I am Punjabi, I am. Today, I am. I am is to truth. Self-evident reality, I am. Punjabi man is a concept. అది ఎవరోలో చెప్పారు వీడికి నువ్వు పంజాబీ మీద అంటే ఓహోలాగా అని వీడు పట్టుకున్నావు కానీ వీడే అనుభవానికి తెచ్చుకుని ఏముందండి పంజాబీ పంజాబీ అంటే ఏమిటి అనుభవానికి వచ్చింది మీకు ఐ ఆమ్ పంజాబీ ఏం అనుభవానికి వచ్చింది నాకు తలపోటంటే కొత్త గొప్ప వచ్చింది పంజాబీ అంటే ఏం అనుభవానికి వచ్చింది వాట్ ఈస్ ఇద్దీ ఇన్ అగౌట్ ఇట్ ఇట్ ఈజ్ ఏ మెంటల్ కాన్సెప్ట్ నాట్ ఈవెన్ ఎవరో ఉన్న దాంట్లో కనీసం అట్లీస్ట్ ఒరిజినాలిటీ కూడా లేదు ఎవడో పెట్టిన మెంటల్ కాన్సెప్ట్ మీరు పట్టుకుని ఆయాం పంజాబీ అన్నారు కాబట్టి ఆ అసత్యమును ఈ సత్యంతో మిథునీకరణం చేసేయటం అయాం పంజాబీ ఇది సత్యం ఇది అసత్యం ఈ సత్యాన్ని అసత్యంతో మిథునీకరణం చేసేయటం కలగాపలగం చేసేయటం మట్టిని పద్ధదని కలిపేటం సో అలా ఉంటారు మనుషులు కాబట్టి మీకు ఉన్న సెల్ఫ్ డెఫినెషన్స్ సెల్ఫ్ డెసిగ్నేషన్స్ అన్నిటినీ మీరు తిరస్కరించగలరా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ కెన్ యూ డూ ఇట్ సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి ఆయన స్వామి అని నేను అనుకుంటే పడిపోయాను గోతులు అంటే సెల్ఫ్ డెఫినేషన్లో పడిపోయానా లేదా ఒక సెల్ఫ్ డెఫినేషన్ వచ్చేసింది కనుక ఎటువంటి సెల్ఫ్ డిఫినేషను లేకుండగా ఎటువంటి సెల్ఫ్ ఒపీనియన్ లేకుండగా ఆల్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్ అన్నింటిని కూడా చాలా అలవోకగా జారబెడిచి దానికి మళ్ళీ ప్రయత్నపూర్వకంగా జారడిచి ఇదేముండదు పదంపదే జారి జారిపోతాయి ఆ రకంగా మీరు అట్టర్లీ ఎంటీ అంటే అట్టర్లీ ఎలోనూ ఉండగలరా మీరు ఉండగలిగితే మీకు ఆత్మతత్వం ప్రకాశిస్తారు చాలా కఠినం ఎందుకంటే మనిషి సంపదని ఛాలెంజ్ చేయగలుగుతాడు భార్యాపుత్రాదులను ఛాలెంజ్ చేస్తాడు కానీ ఐడియాస్ పట్టుకుంటాడు వాటిని మాత్రం ఛాలెంజ్ చేయగలరు సన్యాసులకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమిటంటే వీళ్ళు డబ్బు దశకం త్యాగం చేశారు ఉద్యోగం మానేసి డబ్బు దశకం త్యాగం చేశారు విరక్త సన్యాసి సందర్భంలో లేకపోతే అది ఉండదు విరక్తుడైన సన్యాసి విషయంలో డబ్బు అవి చేశాడు భార్యాపుత్రను త్యాగం చేశాడు కానీ ఓ కొన్ని ఐడియాస్ పట్టుకుంటాడు పట్టుకుని అది అది పట్టుకుని వెళ్ళడుతూ ఉంటాడు దేవుడు ఓ ఫ్లాష్ రూపంలో చే గుండెల్లో ఉన్నాడు అని పట్టుకుంటాడు దాన్ని పట్టుకుంటాడు పట్టుకొని ఇంకా దాన్ని సో టు గివ్ అప్ ఐడియాస్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ టు గివ్ అప్ ఫిజికల్ థింగ్స్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ని వాటిని విడిచిపెట్టడము చాలా కఠినమైన విషయం కొంతమంది ఉన్నారు వేదాంతుల్లోనే నాకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు బుద్ధుడు చెప్పింది తప్పు అని ఓసారి అలాగే రాజమండ్రిలో ఎవడో బుద్ధుడు చెప్పింది తప్పు అని నేనంటే కాబట్టి మీరు ఎప్పుడైనా మాండూక్య భాష్యం చదివారా అని అడిగారు లేదండి ఎందుకు అన్నారా సరేలేండి ఇంకే నేను చెప్పడం అనవసరం బుద్ధుడు చెప్పింది తప్పు అంటే ఏమన్నమాట అది నైతద్దు బుద్ధైన అన్నారు తప్ప బుద్ధైన అసత్యం భాషితం అనలేదుగా ఈ మాట బుద్ధుడికి చెప్పలేదు ఈ మాట బుద్ధుడికి చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటండి చాలా మంచి మాటలు చెప్పాడు కనుకనే ఈ మాట చెప్పలేదు అని అన్నారు అసలు ఏ మాట సరే అని చెప్పకపోతే అలా అంటారా కాబట్టి చదువు చదువుకోకుండా సరిగ్గా తెలుసుకోకుండా ఎక్కడో విన్నాడు ఆయన మీమాంసకులు కర్మ మీమాంసకులు బుద్ధుడు కామ్యకర్మలని నిందించాడు అని చేత అలా అంటూ అది కొట్టుకున్నాడు కొట్టుకున్న వేదాంతి బుద్ధుడి మీద అలా మాట్లాడాడు అది కండిషన్ ఆ కండిషన్ పోతుంది పైగా ఆ కండిషన్ ఆయన వదుల్చుకోవాల్సింది పోయి నా గురించి ఏమంటాడో వీడు సరైన సన్యాసి కాదంటాడు అదిగో బుద్ధుడిని కొట్టుకున్నాడు శంకర సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాడంటాడు శంకర సంప్రదాయం ఏదో తెలుసుంది వాడికి మళ్ళా పీపుల్ ఆర్ నట్ సైటల్ క్రేజీ అదేదో పట్టుకుంటాడు పట్టుకునే కామకోటి గొప్పదా శృంగేరి గొప్పద్దు దాంట్లో పడతాడు ఇంత వేదాంతం లేదు దాంట్లో పడతాడు దాంట్లో బట్టి ఇది గొప్పదని ఊహడు అది గొప్పదని గుహడు అంటూ ఉంటాడు వీళ్ళని ఎవడు ఉద్ధరిస్తే దే ఆర్ కండిషన్డ్ బ్యాడ్లీ కదా హారిడ్లీ కండిషన్డ్ ఈ కండిషనింగ్ వదిలిపెట్టరు అంచేతనే దుర్దర్శం చాలా కఠినమైనటువంటి విషయం సో ఎంత దుర్దర్శమో తెలుసునా బౌద్ధేనా అంతా బాహ్యార్థ నిరాకరణం చేసిన మునగాడు బౌద్ధుడు అంటే దార్శనికులలో అగ్రస్థానంలో కూర్చుని వాళ్ళు బాహ్య నిరాకరణం చేయటంలో ఇంకా వాళ్ళ దిట్టలు అటువంటి బౌద్ధుడు కూడా తెలుసుకోలేకపోయాడు ఆత్మస్వరూపాన్ని పట్టుకోలేకపోయారు అంటే చూడండి ఎంత దుర్దర్శం అది అతి గంభీరం ఇప్పుడు సముద్రం మీద వీళ్ళు ఏం చేస్తారంటే ఇది తీసుకుంటారు ఇది ఒక బోర్డ్ అంటారు బోర్డ్ ఆ బోర్డు ఒకటి పట్టుకునే అలల మీద వీడు ఎగురుతూ ఉంటాడు అలల మీద ఎరిగిరిగా చూసారా దాన్ని ఏమంటారు స్కేటింగ్ అంటారు సర్ఫింగ్ సర్ఫింగ్ సర్ఫింగ్ అంటారు స్కేటింగ్ ఈజ్ సిమిలర్ టు దాట్ మంచు మీద చేస్తారు ఇది సర్ఫింగ్ అంటారు సర్ఫింగ్ చేసేవాడికి సముద్రము యొక్క లోతు తెలుస్తుందండి సముద్రం యొక్క వైశాల్యం తెలుస్తుందా వాడికి లోతు తెలియదు వైశాల్యం తెలియదు సర్ఫింగ్ చేసి వాడికి తిమింగలానికి తెలుస్తుంది దాని లోతు దాని వైశాల్యం దాంట్లో మునిగి ఈతో ఉండే తిమింగలానికి తెలుస్తుంది కానీ ఈ సర్ఫేస్ మీద ఉండేటువంటి ఈ సర్ఫర్కి ఈ చక్రము కొనమటను ఎలా ఎలా వెళ్తూ వాడికి సముద్రం యొక్క లోతు కానీ వైశాల్యం కానీ వాడికి తెలుస్తుంది తెలియదు అతి గంభీరం అత్యంత గభీర అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి విచారము బుద్ధి పదును పెట్టి అంతఃకరణాన్ని బాగా శుద్ధి చేసుకుని బాగా తీవ్రమైనటువంటి వివేక వైరాగ్యములలో అభ్యాసాన్ని చేసి సమర్థుడైన వాడు మాత్రమే ఆ లోతుని అందుకోగలుగుతాడు లేకపోతే ఈ నామరూపాల నామరూపముల మ్యాజిక్ ఉంటుంది నామరూపాలు చాలా మ్యాజిక్గా ఉంటాయి దాంట్లో పడిపోతాయి నామరూపాలని మీరు మాట్లాడుతూ ఉంటే అంటే ఒక ఆయన అంటే నామరూపాలు ఉన్నదానికి చెప్తున్నా అన్నాడు ఎగ్నెస్టే పర్టికులర్ డిస్క్రిప్షన్ అంబా పరా భట్టాధిక అని ఏదో అంటున్నాడు ఆయన నేను ఉన్నాను ఏమిటండి అర్థం ఏంటండి అడిగా అంబా అంటే తెలుస్తుంది పరా అంటే నాకైతే తెలుస్తుంది మీకేం తెలుస్తుందో చెప్పండి నాకు భట్టాధిక అంటే నాకు తెలియలేదు మీరు చెప్పండి ఉంటుంది అర్థం ఊరికే తెలియకుండగా అది ఎలా ఉంది అది ఒక సమాసం కింద ప్రయోగించటానికి జనం మీద పారేయటానికి బాగుంది సమాసం బరువుగా ఉంది పూర్వానికి ఒక ఆయన హరికథ చెప్పి ఎద్ దృశ్యం అన్నాడు శాస్త్రకారుడు అంటూ నేను ఆయన అడిగాను కూడా పట్టుకుని ఎప్పుడో ఏమండి ఎద్ దృశ్యం అన్నాడు శాస్త్రకారుడు అని అంటున్నారే అసమానం అంటున్నారు ఆ అన్న చోట మీకు అదేమీ పొసగట్టదు దాంట్లో ఫిట్ ఖాటం లేదు అట్లా ఒక డైగ్రెషన్ కింద కూడా లేదది అది ఏమిటండి అంటే ఏమిటి దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి అలా ఎందుకు అంటున్నారు అంటే అద్దే అదంతా నేను ఎక్కడ చూశాను ఇంతే ఊతంగా బాగుంది కదా అని అలా అంట కాబట్టి చాలా నామరూపముల చక్కర్లో పడిపోతారు చక్కర్ అంటే చక్కరము అర్థం సో చక్కర్ అంటే చక్రమునకే చక్కర్ అది పంజాబీ స్టైలు పుత్తర్ ఉత్తర్ అంటే అర్థం ఏంటి పుత్ర సో చక్కర్ అనమాట సో ప్రకాష్ ప్రకాష్ అంట ప్రకాష్ సో అలాగే దాన్ని రివర్స్ చేస్తారు అదొక స్టైలు ఎనీవే సో నామరూపముల చక్కర్లో పడి ఉంటాడు నామరూపాలని వల్లిస్తూ ఉంటాడు మీరు ఏం మాట్లాడినా నామరూపాలు చెప్తాడు ఏ ఏమడిగినా నామరూపాలే చెప్తాడు ఎప్పుడు నామరూపాలను అలాగా తోడి పోస్తూ ఉంటాడు ఆ అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేడు ఎప్పుడు పుట్టేన పుట్టేనంటూ ఉంటాడు అజం పుట్టేన పుట్టేన నేను ఏమంటే ఫలానా అప్పుడు పుట్టేనంటాడు మాట్లా కదిపితే సార్ ఇప్పుడు పుట్టాను నన్ను ఒక గుర్రా అడిగారు ఈవేళ ఏమంటే స్వామిజీ నక్షత్రం అనేది పేరుని బట్టి ఉంటుందా పుట్టిన సమయాన్ని బట్టి ఉంటుందా అని అడిగాను అడిగితే నేను చెప్పాను ఆమె అడిగాను నన్ను నేను చెప్పాను తప్పుడు నువ్వు పుట్టిన సమయం నీకు తెలుసా తెలుసునండి కరెక్ట్గా తెలుసా తెలుసు స్థానం కూడా తెలుసా తెలుసు అయితే ఈ నామ నక్షత్రం వద్దు నీకు అనవసరం ఆ పుట్టిన తేదీ సమయాన్ని బట్టి నక్షత్రం నువ్వు తెలుసుకో ఎవరినైనా ఈ పంచాంగం వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలుస్తే అది వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర పాత పంచాంగా నన్ను అడిగితే రెండు నాకు తెలియదమ్మా అది నేను ఐ కెనాట్ డూ దాట్ సో యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ స్టాండ్ దే విల్ టెల్ యూ ఈ నక్షత్రం పాదం అని కూడా చెప్తారు యూ హోల్డర్ టు దాట్ ఈ నామ నక్షత్రం నీకు అనవసరం అని నేను చెప్పాను సో ఈ జనం ఆ లెవెల్లో ఉంటారు అతను ఏమిటో తెలిసినా ఈ టీవీ షూటింగ్ చేస్తున్నారు కదా దాంట్లో లైట్ మ్యాన్ అతను అడిగాను నేను మహావిద్వాంసు అని అనుకుని పాపం నన్ను అడిగి నిరుత్సాహపడ్డాడు అతను నక్షత్రం విషయం సెటిల్ చేసుకుందామని పాపం చాలా ఉత్సాహపడ్డాడు అది నా వల్ల సెటిల్ కాలేదు నేనేదో గోలకి ఇక్కేదో చెప్తున్నా తప్ప అతని నక్షత్రం ఏదో నేను చెప్పలేకపోయాను సో ఓహో అలాగానే సరే అతను నేను ఇంకోహిని అడిగి తెలుసుకుంటాను సో జనాలు ఆ లెవెల్లో ఉంటారు దట్ ఈస్కి లేదు నేను ఫలానాప్పుడు పుట్టాను నా నక్షత్రం ఇది నా కాశిది ఇప్పుడు దీని గురించి నువ్వేమంటావు ఈ లెవెల్లో ఉంటావు ఇవాళ పొద్దున్న ఒక ఆయన చెప్తున్నాడు కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండి వక్రంగా చూస్తున్నాడు బృహస్పతి ఏడో ఇంట్లో ఉండి రుజువుగా చూస్తున్నాడు కాబట్టి నీకు ఈ వారం నీకు చాలా చాలా బాగుంటుంది కానీ ఆర్థిక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్తుంది ఇది విని naatu mathi leda indukante naaku kontha self confidence takwa nenu anukunanu prabhu la i am missing something edo something is wrong with me nenu miss aipotunnanu edo anthlo edo undo vintundi nenu miss aipotunnanu ala anukune malli oka sari naalo nenu chusukune nenu edi miss aipotunnanamma emiti you're saying what do he means by that he must be doing some some he must be a great scholar ఏవో పుస్తకాలు అన్నీ పెట్టుకుని పాపం ఎంతో కాలం కృషి చేసి ఆయన చెప్తున్నాడు నేనే మిస్ అయిపోతున్నాను అని అనుకున్నాను నాకు అది ఆ కానుండ్రమ్ అంటారు ఆ విషమ ఘట్టానికి పరిష్కారం నాకు దొరకదా దేవిటి మిస్ అవుతున్నాను కుజుదేవిటి తొమ్మిదో ఇంట్లో ఉండడం ఎండో ఇంట్లో ఉండడం వక్రంగా చూడడం విరువుగా చూడడం అనేది అది అసలు ఏమీ అర్థం కాలేదు తర్వాత ఆర్థికమైనటువంటి ఒడుదురుకులు ఉంటాయని చెప్తున్నాడు అది ఏం కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్ అన్నది అసలే అర్థం కాలేదు వాట్ కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్ ఇట్ ఈజ్ ప్రిడిక్షన్ యు కాల్ ఇట్ ఏ ప్రొడిక్షన్ హౌ వాట్ కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్ ఇట్ ఈజ్ రాబోయే వారంలో చదురు జల్లులు పడతాయి అన్నట్టుగా ఉంది చదురు ముదురుగా జల్లులు పడతాయి ఏ ఉండదు వాటది ఎనీవే సో అజమ్ దిస్ ఇస్ ఆల్ very in some sequence it just doesn't matter ajam puttukaleni ajam even monu muhurtam ote kaakinala allandhu muhurtam ote they are going to implement it also they are planning to implement it entaki adhi japochhi devutta ante nenu vechilu muhurtalli paadiji vallu kuda lokallo koddi voddhu undaru andu kona chestha నా ముహూర్తం ఏమిటంటే నేను చెప్పాను మీకు భోజనం మీకు చెప్పాను ఈ కథ కథ కింద చెప్పాను ఇప్పుడు రియల్గా చేసింది మీకు భోజనాలన్నింటికండి పన్నెండు పన్నెండున్నర అయితే అతను వచ్చాడు పాపం కాకినానికి సుదర్శన వస్తే అతనికి ముహూర్తం నేను పెట్టుకోమని పెట్టిచ్చాను సో పన్నెండు పన్నెండున్నర సరే ఈ పూజాధికారం ఎంతసేపు ఉంటుంది గంటన్నర ఉంటుందండి వేరే నాస్ పది గంటలకి ముహూర్తం పది పది గంటలకి మీరు ప్రవేశించండి గణపతి పూజ చేయండి వాస్తోష్పతి పూజ చేయండి తర్వాత గణపతి హోమం చేయండి గణపతి అన్నా వాస్తుపతి అన్నా ఆ ఒకే పరమేశ్వరుణ్ణి మనం వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నాము అనే సంగతిని విస్మరించకండి అది ఒకటి మనసులో పెట్టుకునే తర్వాత పన్నెండున్నరకి వచ్చిన వాళ్ళందరికీ ప్రేమగా శుచి అయినటువంటి రుచ్యమైన భోజనం ప్రేమగా వచ్చిన పెట్టండి అక్కడ ఎవరు కూలీనాలీ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ప్రేమగా పెట్టండి వాళ్ళు కూడా మన మన వాళ్ళే ఆత్మస్వరూపులుగా భావించి వాళ్ళకు కూడా భోజనం పెట్టండి అని చెప్పాను ఇది నేను పెట్టిన ముహూర్తం వాళ్ళు ఆ ముహూర్తం కాగితం మీద రాసుకుని అజం ఎందుకంటే పుట్టినవాడికి ముహూర్తం ఉంటుంది కానీ పుట్టని వాడికి ముహూర్తమే ఉంటుందండి ఇప్పుడు మీరు ముహూర్తం పెట్టాలంటే తారాబలం చూడాలి అవునా తారాబలం చూడాలంటే మీ నక్షత్రం చెప్తే కదా నక్షత్రం ఉంటే తారాబలం నక్షత్రం లేకపోతే అన్ని నక్షత్ర నక్షత్రాలు ఉన్నప్పుడు ఇంకా తారాబలమే ఉంది తారాబలం లేదు పుట్టిన వాటికి తారాబలం ఉంటుంది పుట్టకపోతే తారాబలమే లేదు చోట అజం నేను పుట్టేన పుట్టేనని అనుకోకూడదు జీవభావంలో మనిషి జీవించకూడదు నేను జీవును అనుకోకూడదు అజం సామ్యం సామ్యం చాలా గొప్పది సమత్వాన్ని కలిగి ఉండాలి నిస్సామాన్య విశేషం అంటే విశేషము లేకుండగా ఇప్పుడు మనిషిని చూశారనుకోండి మీరు ఏదైనా మనిషిని చూశారనుకోండి మీరు సమత్వంతో చూడగలరా మనిషిని ఆ సమదృష్టితో చూడగలరా సమదృష్టి అంటే శ్రీకృష్ణుడు చాలా చోట్ల చాలా బలంగా చెప్పాడే సమదృష్టి అంటే ఆ మనిషిని చూడగానే ఆ మనిషిని పురుషుడు స్త్రీ అని అలాంటి విభాగం అంటే ఒక స్త్రీని చూసే దృష్టితో చూడకుండగా పురుషుడు దృష్టితో ఆ దృష్టితో చూడకుండగా తర్వాత ఆ కులం దృష్టితో చూడకుండగా వర్ణం వీళ్ళు ఉన్నాడే తెల్లగా ఉన్నాడే అనే వర్ణం దృష్టితో చూడకుండగా పొడుగ్గా ఉన్నాడు పొత్తిగా ఉన్నాడని లేకపోతే మా ఈ ప్రాంతం వాడు ఆ ప్రాంతం వాడని ఈ కులం వాడు ఆ కులం వాడని ఈ మతం వాడు ఆ మతం వాడని ఇటువంటి దృష్టి ఏది లేకుండగా మిత్రుడు శత్రువు అనే దృష్టి కూడా లేకుండగా మీరు చూడగలరా క్యాన్ యూ డూ దాట్ అలా చూస్తే దాన్ని సమదృష్టి అంటారు సుహృన్మిత్రాయుదాసీన మధ్యస్థ ద్వేష్యబంధుషు సాధుష్వ పాపేషు సమబుద్ధిని విశిష్యతే అలా ఎవడు చూడగలడో వాడే గొప్పవాడు విశిష్యత అంటే గొప్పవాడు అని అర్థం వాడే గొప్పవాడు అగును దాన్ని సమబుద్ధి అంట ఆ సమబుద్ధి ఎవడు వాడే మహాత్ముడు సమబుద్ధి గలవాడే మహాత్ముడు అందరినీ సమ సమంగా చూడ్డాం దాన్ని సమబుద్ధి అంటారు విశేషం లేకుండా చూడ్డాం కాబట్టి అటువంటి సామ్యం ఈ సామ్యాన్ని మనం చూసాము విషారదం చూడండి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి అంటే ఎలాగో చెప్పంటారా ఆ చెప్పిన దృష్టాంతమే మళ్ళీ చెప్తున్నాను కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడు బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నాడు అంటే ఐ హావ్ ఎ కంప్లైంట్ అగైన్స్ స్టేట్ ఆ కంప్లైంట్ ఏంటంటే దట్ క్లారిటీ ఇస్ మిస్సింగ్ ಅಂತ అన్నాడు క్లారిటీ ఇస్ మిస్సింగ్ ఇతని విషయంలో కొంచెం ఆరోగ్యం బాగునట్లేదు కొంత గ్యాస్ట్రిక్ ఏదో లివర్ పై ఏదో ప్రాబ్లం వచ్చింది అని మీరు అన్నారనుకోండి యు కెన్ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ఇట్ ఈ ఏడో ఇంట్లో ఉన్నాడు ఎండో ఇంట్లో ఉన్నాడంటే చెప్పి ఆయనకి ఏం క్లారిటీ ఉందో తెలియదు కానీ మనకి మాత్రం ఏం క్లారిటీ ఉండట్లేదు మీరు ఎదనప్పుడు ఆ శాస్త్రాన్ని మూడేళ్ళు నాలుగేళ్ళు అధ్యయనం చేసిన తర్వాత క్లారిటీ వస్తుందేమో నేను ఎదగను బహుశా రావచ్చు యాజ్ సచ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ క్లారిటీ ఇన్ ఇట్ ఫర్ మైసెల్ఫ్ అలాగే ఆ వాతావరణంలో అదే విష వీడి వాతావరణం కూడా అలాగే క్లారిటీ ఉండదు మన ఏమంటాడంటే విశాఖపట్నం దగ్గర ఒక ద్రోణి ఏర్పడింది అంటాడు ఓకే మేబీ సంథింగ్ లెట్ ఆస్ నాట్ డిస్మిస్ ఇట్ స్ట్రేట్ అవే కాబట్టి దాని ప్రభావం చేత రాబోయే వారం రోజుల్లో మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ వెరీ ఎమ్ఆర్ఫస్ క్లియర్గా లేదు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడుము వర్షములు పడుము లేదా ఉరుములతో కూడిన జల్లులు పడురు క్యాప్ బాధ్యత అయితే నో క్లారిటీ క్లారిటీ ఏమీ లేదు క్లారిటీ ఉండద్దా ఐడోంట్ నో నేను కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను వాళ్ళని నేను చెప్పలేను కానీ క్లారిటీ ఆఫ్ థింకింగ్ క్లారిటీ ఆఫ్ మైండ్ మైండ్ మీరు నీళ్లు తాగడా మీరు నీళ్లు తాగుతున్నా ఆ నీళ్లు ఫిల్టర్ చేసిన చూస్తే మీకు ఎలా ఉంటుందండి ఇలా స్పార్క్లింగ్ వైట్ అన్నట్టుగా క్లియర్గా ఉంటాయి నీళ్లు ఏమంటే నేను ఒకసారి ఈ వాటర్ ఫిల్టర్ చేసి తాగాలనే ఎవడో ఉన్నారు మాతో అంటే ఆయన చిన్నప్పటి నుంచి తాగుతున్నా లేండి అంటే స్వామిజీ మీరు అలా మాట్లాడితే ఎలాగా చిన్నప్పటి నుంచి మీరే అంటారు కదా చిన్నప్పటి నుంచి అలా కాదు దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని మీరు ఈ వెయిట్ దే అతను అనంతనారాయణ గారు ఈ వెయిట్ దే అతను ఏం చేసేదంటే ఆ ఫిల్టర్ తీసుకొచ్చాడు గ్లాస్లో అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్లో మామూలు నీళ్లు పోసాడు ఒక చెమ్ము నీళ్లు ఆ ఫిల్టర్లో పోసి తీసాడు ఈ రెండు కూడా అది ఒక రెండు నిమిషాల్లో ఫిల్టర్ అయింది ఈ రెండు గ్లాసులు పెట్టి ఇప్పుడు ఏది తాగుతారో చెప్పండి అండి ఇదే తాగుతాను ఎందుకంటే ఎంత క్లియర్ ఉందంటే వాటరు వెరీ స్ట్రైకింగ్లీ క్లియర్ అప్పుడు నాకు అనిపించాను నీళ్లు ఇలాగే తాగితేనే మంచిది ఫర్ వాట్ ఎవర్ రీసన్ అది కట్టి ఇది తాగడమే మంచిది ఆ రోజు ఫిల్టర్ చేసి నీళ్లు తాగుతున్నాను ఎందుకంటే క్లారిటీ మనస్సు ఉండాలి శుద్ధలో ఉండాలి క్లారిటీ ఉండాలి పర్ఫెక్ట్ క్లియర్ ఉండాలి కాబట్టి సో వెరీ వెరీ క్లియర్ ఉండాలి దాన్ని విశారదం అంటారు బుద్ధి విశారదం శుద్ధం అసంగం ఇది యాభతది శుద్ధంగా ఉండాలి మనస్సు అసంగంగా ఉండాలంటే మనస్సులో స్వాపర మిత్రాశత్రు ఇటువంటి ద్వంద్వములు లేకుండగా ఉండాలి మిత్రశత్రుభావం ఉండకూడదు అందరినీ సమదృష్టితో చూడ్డాన్ని అభ్యాసం చేసుకోవాలి అలా వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు అలా పెట్టుకోకూడదు సో మిత్రశత్వం లేకుండా అలా క్లీన్గా ఉండాలి సో అది దాన్ని విశారదం అంటారు పొలిటిక్ పొలిటీషియన్స్లో కూడా మీకు క్లారిటీ ఉన్నవాళ్ళు కొంతమంది కనపడతారు పొలిటీషియన్స్లో చాలా క్లియర్ థింకింగ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళని చూస్తే ఓహో దిస్ పర్సన్ ఈజ్ సంబడీ ఈవీ నరసింహారావు గారు అలా ఉండేవారు ఓ రోజు ఆయన ప్రసంగం విన్నాను నేను ఐ వాజ్ ఏ కాలేజీ స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ హీ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ స్టేట్కి అండ్ దెన్ హీ గేవ్ ఏ స్పీచ్ స్పీచ్ ఇంగ్లీష్లో మాట్లాడలేదు ఆయన యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో బాస్ ఎంత బాగా మాట్లాడారండి వాట్ ఇస్ మీ ఎంత క్లియర్గా ఆర్టిక్యులేషన్ కానీ స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్సెస్ క్లారిటీ ఉన్నటువంటి లేడర్ అండ్ దట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్ లాంగ్ బ్యాక్ బట్ దెన్ హీ వెంట్ హెడ్ అండ్ హెడ్ హెడ్ అండ్ హెడ్ ఫైనలీ వీ కెమ్ ది చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఫర్ ఎ గుడ్ టైం ఆయన విషం ఏమిటి ఇప్పుడున్న ఈ సోషలిస్ట్ ఫిలాసఫీ ఇలాగే కంటిన్యూ భయంకరమైనటువంటి బేదరికంలోకి నెట్టివేయబడుతుంది దీన్ని రివర్స్ చేయకపోతే ఈ డైరెక్షన్ మనం చాలా ప్రమాదము అని ఆయన గ్రహించాడు గ్రహించి నెహ్రూవియన్ థింకర్స్ ఉంది వాళ్ళు కొంతమంది వాళ్ళు అపోట్ చేసి ఇవ్వరు అయినా కూడా మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి పెట్టి హీ ది కరెక్ట్ క్లారిటీ ఆఫ్ థింకింగ్ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా పాలిటిక్స్దే ఉంది పాలిటిక్స్ కొంత అల్లరి ఉంటాయి బట్ రైజ్ అబౌ పాలిటిక్స్ అండ్ హ్యావ్ ఎ క్లియర్ విషన్ Politicians lo ne meek arta clarity Possible leite Vedanta gurudhanil ijarthirum ala ala unal anna One should rise Above all such uh, Things Atman te clarity Manmohan Singh he seems to have Some such wonderful clarity Atman te clarity Unol ekku matla at all Hala kamra unta They don't speak <laughs> Just to keep quiet ఎనివే పొలిటికల్ పాయింట్ అయితే చెప్పాను ఊరికే నేను కూడా పేపర్ చదువుతూ ఉంటానడం కోసం చెప్పాను తప్ప అంతకని లేదు సో బుద్ధ్వా పదం అనానాత్మం ఆ పదము ఆ పదమును వర్ణిస్తున్నారు ఆ పదము అనానాత్మం దాంట్లో నానాత్మం లేదు ఆకాశం ఆకాశ ఈజ్ ఫర్ ఆల్ అండ్ ఆకాశము ధనికులు కాేదవారికా లేకపోతే ఆస్తికులుగా నాస్తికులుగా సో ఎవళ్ళకి ఆకాశం పంజాబీలకా మద్రాసీలక భారతీయులుగా చైనీయులుగా ఎవళ్ళకి ఆకాశం ఇట్ ఈజ్ ఫర్ ఆల్ ఆకాశము నుండు విభాగములు ఉండవు నానాత్వం ఉండదు ఆకాశంలో ప్రాంత భేదం ఉండదు ల్యాండ్ మాస్లో మీకు ప్రాంత భేదం వస్తుంది తప్ప ఆకాశంలో ప్రాంత భేదం ఉండదు తర్వాత దేశభేదం కూడా ఉండదు తర్వాత ఆకాశంలో సూర్యమండల చంద్రమండల ఇత్యాది లేకపోతే గ్రహమండల ఇత్యాది భేదం కూడా ఉండదు సూర్యమండలం దగ్గర ఆకాశము జూపిటర్ దగ్గర ఆకాశము ఆ భేదం కూడా ఉండదు అమేజింగ్ ఆకాశము మార్మలస్ ఎగ్జాంపుల్ మనకి కాబట్టి అటువంటి భేదములన్నీ కూడా దాని ఎందులో ఉండవు అనానాత్వం అనానాత్వం అంటే ఇంకొకటి ఏమిటి చెప్పుకుంటుందా బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానము బ్రహ్మ ఆల్ ఆఫ్ సేమ్ బ్రహ్మన్నా బ్రహ్మజ్ఞానమన్నా బ్రహ్మజ్ఞాని ఒక్కటే బ్రహ్మయే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం అందుతనే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠిత విష్ఠితం విష్ఠి అది విష్ఠితం విష్ఠితం పదమూడో అధ్యాయంలో ఆ పరమాత్మ అదే జ్ఞానము అదే జ్ఞేయము జ్ఞానం వల్ల పొందబడేటువంటి పరమాత్మ కూడా అదే అదే అందరి హృదయంలో సమానంగా వ్యాపించి ఉన్నది అటువంటి అనానాత్మం ఆ తర్వాత దీన్ని మీకు కఠోపనిషత్తులో చెప్పం దుర్దర్శం ఈ దుర్దర్శం అనే మాట కఠోపనిషత్తులో ఉంటుంది గూఢమనుప్రవిష్టం గూఢం అనుప్రవిష్టం ప్రతి ప్రాణి హృదయంలో ప్రవేశించి ఉన్నది గుహాహితం రహస్య స్థానంలో హృదయంలో ఉన్నది గహ్వరేష్టం చాలా లోతులో కూర్చుని అది ఇక్కడ గభీరం అన్నట్టుగా చూడండి ఆ పదాలు ఎలా చూడండి అధ్యాత్మ విద్యాధిగమైన దేవం అది దేవం అటువంటి దేవుణ్ణి అధ్యాత్మ విద్య అధ్యాత్మయోగ అధిగమైన ఆ విద్య యోగ అధ్యాత్మయోగ అధికమైన దేవం ఆ దేవంకి విశేషణాలు అటువంటి దేవుణ్ణి మీరు అధ్యాత్మయోగం చేతను పొందగలుగుతారు మత్వాధీరో హర్షశోక జహాకీ హర్షశోకములకు అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందగలుగుతారు మళ్ళీ అంటున్నాను దుర్దర్శం అంటే భోగపరాయణులు తెలుసుకోలేరు సంగ్రహపరాయణులు అంటే ధనమును ప్రోగుచేటిగా పనిగా పెట్టుకున్న వాళ్ళు తెలుసుకోలేరు దుర్దర్శం అంటే కర్మనిష్ఠులు తెలుసుకోలేరు భేదపూర్వకమైన ఉపాసన ఎందు తెలుసుకోలేరు అంటే ఏమైపోయిందో తెలిసిన సకల లౌకికులకి తర్వాత ఒక మతపరమైన కట్టడిలో నిలిచి ఉన్న వాళ్ళందరినీ కూడా త్రోసిపుచ్చినట్టయి వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోలేదు దుర్దర్శం అటువంటి ఆ ఆత్మతత్వానికి నమస్కుర్మ నేను నమస్కారం చేస్తున్నాము నమస్కుర్మ నమస్కారం చేస్తున్నాము అంటే వెరీ ఇంట్రెస్టింగ్ నా మస్ కుర్మహ అలా తీసుకోండి కుర్మహ చేస్తున్నాము ఏమిటి చేస్తున్నారు మస్ లేకుండా చేసేస్తున్నాం మస్ అంటే అహం మమ అహంకార మమకారాలు లేకుండుటయే నమస్కారము అదే యథార్థమైన నమస్కారం నా మస్ కుర్మ సో అహంకార మస్ అంటే మమకారము అహంకారము ఆ కలిపి మస్ అని పేరు దీన్ని నిరుక్తము ఉంటారు నిరుక్తి వ్యాకరణం కాదు ఇది సో మమకార అహంకారములు లేకుండగా ఉండుట మీరు మమకార అహంకారాలు పెట్టుకుంటే ఆ ఆత్మతత్వానికి సెపరేట్ అయి ఉంటారు మమకార అహంకారాలను త్యాగం చేసేస్తే ఆత్మతత్వంలో కలిసిపోతారు వెళ్ళిపోయి నిర్మమో నిరహంకార సో శాంతి అధిగతి ఆ విధంగా నమస్కారము చేస్తున్నాము మంచిది ఈ శ్లోకం రేపే పోతే నెక్స్ట్ క్లాస్లో పూర్తి చేద్దాము ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముద్య య పూర్ణమైవాశిష్యే శాంతి శాంతి